కలు సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి మంతరానికి వందని సయ జీవల తల్లి జీవాధిపతి సర్వోనతురానికి స్థుతులు స్తోతలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావం సురుషితంగా కాపాడి అయినా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు నూతన తిన నూతన కృపు నింపండి నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నడిపించేవా నా తల్లి నీకు వందాలైనా ఈ మధ్యకాల సమయంలో ప్రభావ నా తల్లిప్రవ మీకు దేవ మీరు మా మాట్లాడండి మా జీవితాలు సరిజన ప్రభావ మీ ఆలోచన మీ కాలంపులు మీ ధ్యానం మాకు అనుగరించండి ఇక మీటింగ్ అంతట్లో మీరు మహిమనందన్ ప్రభావ నా దేవ నా ప్రభావ ఇక సమాప్తి చివరి అంచులని ఉంటున్నాం ప్రభావ మీరు ఉంటున్నాం ప్రభావ ఇంత భయంకరమైన కాలంలో మేము జీవిస్తుంది ప్రభావ మీరే నడిపించండి మీ పర్వకు జ్ఞానించండి మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభావ మేము పూ మార్గం తట్ల మీరు చేయండి అనేక ఆత్మల ప్రవర్త మీ సన్నిధికి రావాల ప్రభావా అనేక ప్రాంతాల శువార్థ ప్రకటించబడాల ప్రభావా అయినా నా తన యొక్క శ్రమల కల మేము మీ కొరకు ఏ రీతిగా జీవించాలో ప్రభావ మాకు జ్ఞానాన్ని గురించి నడిపించండి నా దేవ నా ప్రభా నీకు అన్న నీకుడు మేము సిద్ధపర్చు ప్రభావా జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ఈ మీటింగ్ అంతట్లో మీరే మహిమను అందమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సంగీతనాదంతో నీ గోపకార్యం చాటెద సంగీతనాదముతో స్త్రసంగీర్తనతో నీ ప్రేమ గీతం పాడేద నీ గోపకార్యం చాటెద జీవిత మాచినా ఈ ఋణం తీర్చుతయా నా జీవితం మాచినానీ ఋణం తీర్చుతా ఠులయయా సంగీతనాదముతో స్థకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేద నీ గొప్ప కార్యం చాటద నా కడిన హృదయమునా కారుణ్యము నింపే కలు అలు పూయించిన కొని ఆడేదా నా కఠిన హృదయమునా కాణ్యమునుంచి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి నీ ప్రేమ గీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెదనాదముతో స్తోత్రీర్తనతో నీ గొప్ప కార్యం చాటెద నీ ప్రేమ గీతం పాడేద సమయమునా నా చెంతనేచీ విడువ కన్నడి పింఛిన విధము వివరించెదా నా కష్ట సమయమునా నా చెంతనే నిలచీ విడువ కన్నడి పింఛిన విధము వివరించెదా క్షేమమును కలిగించీ నను లేపినా దివేనలు కురిపించి కృపచూపిన నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెద సంగీతనాథముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెద నా గొక్కలలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమము నా ప్రకటించెదా దుఃఖదినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమము ప్రకటించెదా వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ పాడేద నీ గొప్ప కార్యం చాటద సంగీతనాదంతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేద నీ గొప్ప జీవితం ఏం వెరీ సార్ చిన్న సాక్ష్యం తెలియజేస్తుంటా మానికి వందనాలు పెదో తేదీనా ఆఫ్టర్నూన్ త్రీ ఫార్టీ ఆ టైంలో నాకు చిన్న మైనర్ చాలా చిన్న మైనర్ సర్జరీ జరిగింది ఆ సర్జరీ జరగడం ఇష్యూ కాదు కాని ఇక్కడ మనం కామారెడ్డిలో ఉన్నప్పుడు మా కామారెడ్డికి ప్రిపేర్ అవుతున్న టైంలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా గుంటూరులో కొంత గాస్పిల్ బయటకు వెళ్ళి సర్వీస్ కూడా చేయాల్సి వస్తుంది రావాలి నువ్వు షేర్ చేయాలి అని చెప్పి ఇన్వైట్ చేశాడు చేసిన టైంలో నేను ఇట్లా లేదు నేను కామారెడ్డి వెళ్ళాలి చేసేవైపు మేము కొన్ని ప్రాంతాలు గాస్పిటల్ రోడ్కి వెళ్తున్నాం ఈ వీక్ నాకు కుదరదు నెక్స్ట్ వీక్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటే వస్తాను అని చెప్పి చెప్పాను మనం ఎయిత్ ను వచ్చేసినట్టున్నాం నైన్ టెన్త్ టూ డేస్ తర్వాత నాకు అనుకోకుండా సర్జరీ జరిగింది ఆ వాళ్ళు ఇప్పటికే నెక్స్ట్ వీక్ అన్నాడు సర్జర్ అన్న ఓకే చెప్పాను ఈ సండే వచ్చే ఏం జరిగింది అంటే నాకు కనీసం కదలలేని పరిస్థితి కానీ ప్రేర్ చేసుకున్నా ప్రభా ఇది నీ కార్యం ఎట్లన్న నేను అక్కడికి నా వల్ల ఈ కార్యక్రమం పోస్ట్ కూడా ఒకసారి అయింది రెండోసారి జరగదు వీల్లేదు నువ్వే సహాయం చేయాలి సాక్షిగా నిలబడాలి కరక్షణ తిప్పుకోవాలి ఎట్టి పరిస్థితులు ఆ రోజుకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించబడమా అని చెప్పి ప్రారంభ చేసినప్పుడు దేవుడు నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైనా కూడా వెళ్ళి రావడానికి దేవుడు ఉపజూపించాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎల్లు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత క్షేమంగా నిండుతారు మళ్లీ నుంచి ఆ స్పిచ్చర్స్ గానీ ఆ పస్పామ్ అవడం కొంచెం లైట్ ఇన్ఫెక్షన్ రావడం జరిగింది అయినా వాటి అన్నిటి దేవుడు సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించి ఈ రోజు పర్వాలేదు ఆ రెండోది ఏంటంటే అసలు ఆదివారం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కొంత డిస్ట్రిబ్యూట్ చేసాం ఆ ఇంట్లో ఎవరైతే నన్ను ఇన్వైట్ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అనే నాకు చిన్న అవసరం ఉంది ప్రార్థన చేయండి అన్నట్టు ఏంటమ్మా అంటే మీ ఫ్రెండ్ మా హస్బెండ్ కొంచెం మారు మనసు కావాలి అంటే బానే ఉన్నాడు కదా బానే ప్రార్థన కదా ఉంటాడు బానే చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళు చేసేది ప్రార్థన కాదు మారు కావాలి మార్చేసాన్ని తీసుకోవాలయ ఇదంతా ఆర్శయం బ్యాక్గ్రౌండ్ అట్లా కాదు మీరు ప్రార్థన చేయండి అని ఏంటంటే అని చెప్పి వెళ్ళి ఆ సర్వీస్ చేసి వచ్చాం అక్కడ కూడా వాళ్ళకి చాలా బాగా సుమారు ఒక అరవై మందికి మేము రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దేవుని స్వార్థ గురించి బాగా ప్రకటించాం వాళ్ళు చర్చి కూడా ఎవ్రీ సండే నేను వస్తాను మీరు ఒప్పుకుంటే నేను ఇక్కడ పెడతాను ఏంటంటే పాపం వాళ్ళకి ఆసక్తి అయితే ఉంది కానీ అక్కడ కొంత ఆటంకం చాలా భయంకరమైన ఆటంకం ఉంది అది సరి దేవుడే దాని అన్నిటినీ సమకూర్చి విజయాన్ని అనుగ్రహిస్త తగిన సమయం అందుకు ప్రార్థన చేద్దాం అనుకుందాం చాలా మంది వస్తున్నారు ఆ సర్వీస్ చేస్తున్నారు దేవుని సువార్ చెప్తున్నారు అడుగుతున్నారు గాని ఆ కాన్స్టెంట్ గా అక్కడ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎవరికి పాస్ వచ్చి ధైర్యం జరిపోతుంది ఎందుకంటే వాళ్ళందరినీ వేరే వాళ్ళు వాళ్ళు చేతులు పెట్టుకున్నారు వాళ్ళు కొంచెం దేవుణ్ణి ఎరగని వారు పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి సో ఆ కఠినమైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళు వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు నిలవబడలే నిలవబడలేకపోతుంది ఈ క్రమంలో సరే అయిపోయిన తర్వాత చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి నేనే ఆ ఇంట్లో మోటివేట్ చేసి ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నేను పెట్టి పెట్టుకున్నాను దాదాపుగా దేవుణ్ణి నడిపితో ఒక వన్ అవర్ వరకు వాక్యం షేర్ చేయను నేను జస్ట్ అయిపోయింది వచ్చేసిన తర్వాత నైట్ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ మదరు కన్నీళ్లు అర్చి మోకాళ్ళ మీద భయంకరమైన ప్రార్థన చేసిందని చెప్పి తెల్లారి పొద్దున్నే ఫోన్ చేయించి మాట్లాడింది అయ్యా నువ్వు నా గురించే చెప్పినట్టున్నావు అని ఆవంటే మా ఫ్రెండ్ నాన్నే నువ్వు టార్గెట్ చేసి చెప్పినట్టుంది నాకే అని నేను మా ఫ్రెండ్ అంటే వాళ్ళ మిసెస్ చాలా గొప్పగా దేవుడు మాట్లాడాడు నా అక్కడ పార్టిసిపేట్ చేసిన పది మందికి ఆ వాక్యం అనేది దేవుడు పనిచేసాడు వాళ్ళలో వాక్యం పనిచేసింది నాదేం లేదు నేను ఒకటే చెప్పానమ్మా నాదేం లేదు దేవుడే సహాయకుడు నా సొంత జ్ఞానం అక్కడ ఉపయోగపడదు సొంత జ్ఞానంతో ఎంతసేపు నేను నడిపించలేను అవన్నీ కూడా మీకు రిఫరెన్స్ ఇస్తుంది బైబిల్లో మాట్లాడు కానీ నేను రాసినవి కాదు నన్ను అట్లా గాని మీరు దేవుని కృతజ్ఞతలు చెప్పండి దేవుడే కన్నా మీకు మిమ్మల్ని హెచ్చరించారంటే మీరు ఒప్పుకోని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండే ప్రయత్నం చేయండి మారు మనస్పందని చెప్పి చెప్పి దేవుడు ఆ రైతుగా నా ఆరోగ్యం బాగోపోయినా కూడా తన కార్యాన్ని చేసుకుని మరి ఊపొందినందుకు ఎంతైనా స్పందన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఒక దేవా నీకెంతో వందనాలు స్త్రీ స్తోత్రాలు ప్రభావ అయా ఏ గీత లేనప్పటికీ నాయన ఏ మంచిదన్న లేనప్పటికీ ప్రభా అయా ముందు అందరినీ ప్రేమించుకో అయా సజీవులకు ఉంచి అయా అని పరిచయం నిలబెట్టుకున్నాం నీకు ఎంతో ప్రేమను కోల్పోకుండా బలయ్య ప్రభావం ముందుకు పరిగెత్తులాగిన ప్రోగా నీకు ప్రభుత్వం ఉంచండి దేవా అయ్యా నీ కుంకుల ముందు నాగ ముందుకు నడిపించలేదా అయా ఉత్త పరిచారకులే ఆయన అయా నీళ్లను మాత్రమే తీసుకెళ్లారు ఆ నీళ్లని తీసుకెళ్లిన వాళ్ళు తెలియదు ప్రభా నీళ్ళే నీళ్లే తెలుసు ప్రభా ద్రాక్షరస తెలియదు తండ్రి కానీ ప్రభా ఆ నింపిన తర్వాత అంచుల మటుకు నింపిన తర్వాత ప్రభ మీరు ద్రాక్షరసంగా మార్చారు ప్రభా నీ వాక్యాన్ని జనాలకు నింపుతుండగా అయా వారి అయా అయా వాక్యాన్ని అందించే ప్రయత్నం చేయొచ్చుండగా అయా వింటున్న ప్రతి బిడ్డను ప్రభా అయా పేదాలకు అప్పు చెప్తున్నావు అన్ని హస్తాలకు అప్పు చెప్తున్నాం తండ్రి వారి హృదయాలను ప్రభా అయా ద్రాక్ష రాసాలుగా మార్చండి తండ్రి వారి జీవితాలను ప్రభా అగా ఆశీర్వదించండి తండ్రి ఇంకెంతమంది ముఖ్యంగా ప్రభా కడవరి కాలంలో ఉండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరు హృదయాలు వాక్యం ఉన్నారు ప్రభా ప్రభా ఆ విధంగా అయా బోధన మీరు ముందుకు తీసుకువెళ్లమని ప్రార్థన చేయ బోధకులను ముందుకు తీసుకువెళ్లమని ప్రార్థించున్నాం పాత్ర వాడుకోమని ప్రార్థనించేసిన అవర్ ప్రాంతాలు చాలా ఉంటాయి అంటే చాలా ఉంటుందంటే కొండగా కానీ అని టౌన్ లోని టౌన్ కాలు సిటీ కాలు ప్రభావ కొన్ని స్లంబేస్ అయా అతి దయనీయమైన పరిస్థితులు అయా ర్యాక్పీకర్స్ బెగర్సు ప్రభావ వాళ్ళందరి మధ్యలో తండ్రి అయా ఎంతో అవసరం ఉంటారు వాళ్ళ కుడమిరవసరే తండ్రి అయ్యా రోగం కోసం వచ్చాయని అన్నారు అవును తండ్రి ఎవరైతే పాపంతో గుట్టులాడుతున్నారో ఎవరైతే ఈ లోకంలో ఈ లోకానుసారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా అి రక్షించే దేవుడు ఏమని ఉన్నారు ప్రభా వారి దగ్గర కూడా ఎంతో మందిని పంపించాను ప్రభా ఆటే నా కూడా బంధిస్తున్నాం తండ్రి అయ్యా స్థాపించబడారు ప్రభాన్ని రాజస్వాళ్ళు ఏవనెత్తారు తండ్రి ఆ విధంగా మీరు చూపించండి తండ్రి అయ్యా ఐదుగులయినా మరి కేఎం కింద ప్రభావితం నడిపించారు తండ్రి ఇంకా నూతనమైన మనుషుల్ని నూతనమైనటువంటి అవనస్థులని వాళ్ళందరూ తీసుకొచ్చి నూతన అభిషేకంతో నూతన ఆత్మతో నింపి ఇంకా బహుశా వాడుకోమని ప్రార్థించున్నాం తండ్రిని కూడా చూపించండి అయ్యా అయ్యా మాలో గ్రో ఏదైనా ఉంటే ప్రభా పట్టిన ప్రభావ ఇప్పుడే విడిచిపెట్టుకుంటా నేను సహాయకంగా ఉండండి మీరు తోడుగా ఉండి అయ్యా మీరు నడిపించండి ప్రభావ ఇంకొక మమ్మల్ని ప్రభా అ మా చేపట్టి నడిపించి ప్రభా మాకు అనేక విషయాలు నేర్పి తెలిపించి ప్రభా అయా అనేక చెప్పడాగా అయ్యా అనేకుల మీ నామాన్ని మా కర్రుడి క్యా చేతుల్లో ప్రభావి అనేకుల్ని బయటకు తీసుకురా ప్రభా సంపూర్ణంగా నీళ్ళకి సంపూర్ణంగా నీళ్ళు ఉండడానికి ఆయా నీళ్ళని నిలిచిపెట్టి ప్రభా నిజాన్ని వెతికేవారిలాగా ఆయా సత్యంలో అసత్యంలో కాకుండా ప్రభా ఆయా సత్యంలో ఉండేలాగే ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రతి సంఘాన్ని ఉంచమని ప్రార్థించిన ప్రవేశించిన విధంగా ప్రభా మహర్షి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన అడిగేడుతాండ్రీ అడుతున్నటువంటి ఆయా డౌట్ గురించి ప్రభు ప్రార్థించు ఆయా మానవైతే విశ్వాసం పూర్తిగా ఉండాలి అవిశ్వాసం మాలో జరగ జోరపడకూడదు మా సంఘాల్లో జ్వరపడకూడదు ఆ విధంగా ప్రభు వాటి గట్టి సంఘంలో మమ్మల్ని అందరినీ నింపమని ఆ విధంగా నిలబెట్టుకుని ప్రార్థించు తండ్రి మనం రాజ్యాంగుకుని ప్రతి ఒక్కరి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుభ్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రానికి వందని సయ్య అప్రహామీ శాఖ యాక గొప్ప దేవ కృప నీటి పిలుస్తామైనా నా దేవ నా ప్రభావి గడిచిన కాలం అంతా ఉమ్మడి కాచి కాపాడి మమ్మల్ని సజీవెట్టుకున్న దివరాత్రులు కాచి కాపాడి మీకు నూతనమైన కృపర్ మాకు అనుగ్రహించిన అనువర్ వందీ కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజీస్సు మహేశ్వరం నీతి నా దేవ యొక్క మధ్య కాలే సమయంలో ప్రభావం సన్నికృష్ణ దేవ నీకే వంద ప్రభావ సాక్షిందరో ప్రభావ మీరు భయం పొందారు నా దేవాస్ ప్రబాములు ఎంతగానో మీరు బలపరిచిన ప్రభావ నీకు వందాలిసయ్యా నా దేవాడు అడుగున్న నీకు కృతజ్ఞతలా తీసుకుంటామైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నీకే వందాలుస్ నా తండ్రి ఇసు ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఎంతో మంది ప్రాంతాలు ఉన్న ఉన్నారు ఓ ప్రభావ నా తండ్రి ప్రభావ బంధకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోలిని పరిస్థితి ప్రభా అలాంటి బిడలు కూడా ఎంతోమంది ఉన్న ప్రభావ నా తండ్రి ఏసయ్యా వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా కాక మనుషుల ఆచారాల నుంచి మనుషుల పద్ధతుల నుంచి వాళ్ళు బయటకురావాలా స్వతంత్రంగా కావాలా ప్రభు నేను సతించాలా ప్రభా అంటే జీవితాల ప్రతి బిడకని గురించి మన ప్రాదిష్టమైన నా దేవనా ప్రభా నీకు వందాలిసయ్య మీరు ఆకటి దినాలు మేము ఉంటున్నాం ప్రభావ చివరి కాలంలో మేము ఉంటున్నాం ప్రతి చేసే ప్రభా నుంచి జాగ్రత్తగా మేము జీవించాలా వర్షంగా జీవించాలా ప్రభా మీకు నీతి నీ ఇంకా కాలం బహుకొంచెం ఉంది ప్రభావ చాలా దగ్గర ఉంది నా దేవ ఇసు నా తండ్రి నీకు అన్నాలిసా నా తండ్రి ఆ దినము సమీ సమీపించుకుని మీరు ఎక్కువగా ప్రార్థనలు ఉండమన్నారు నా తండ్రి ఈశ్వరు ప్రభు ప్రార్థన ఉండాలా అనేక ప్రాంతాల స్థువంతా కూడా ప్రకటించాలి ప్రభావ నేనే ద్వారాలు ఇవ్వండి పశుధాత్మ నడిపి అని మీకు అభిషేకం లేకుంటే ప్రభావ మేమేం చేయడం ప్రభావా పశుదాత్మ మీదకి వచ్చి మీరు శక్తిని అంది అన్నారు మీ శక్తి చెత్తనే ప్రభావా తను మేము చేయగలం నన్ను బలపరచు అని అంటే సమస్త మేము చేయగలమని పౌరుల భక్తులు చెప్తుండ్రు మమ్మల్ని ఆ సమస్త కార్యాలను మీ ఎందు చేయాలా నేను మహిమపరచలేగన తనని గణపరిచేలాగన మీ నామం నిచ్చింపుబడిలాగిన మేము సమస్త కార్యాల ప్రభావ మీ మహమర్తం మేము చేయాల ప్రభా అలాంటి అభిషేకం మాకు అందరికీ అలాంటి నడిపింపు మాకు అందరికీ అనుగరించాను నా తన యసు ప్రవణ తనని నీకు అన్నాలిస్ అయ్యా నా ప్రభా ప్రేమ చలారిపోతున్నావు ప్రభా నా దేవణ తనని మేము చివరి వరకు ప్రభావ ఆ కలోరిశీలు మీరు చెప్పిన మేము మర్చిపోకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము జ్ఞాపనం చేసుకోవాలి ప్రభావ వరకు మేము రక్షణ ప్రణాళిక కొరకు నిలబడ అంతవరకు సహించి వాడే రక్షించుకున్న వాక్యం ఏం చెప్తుంది ప్రభా చివరి వరకు మేము మీ కొరకు జీవించాలి మీకు నా ఇవ్వాలని మా శరీరాన్ని స్వస్థపరిచే మాకు మంచి ఆరిగాలు తెచ్చేయండి నా దేవనప్పుడు అవ్వ ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ప్రవీ మీ వాక్యం ప్రకడించాలని సహాయపడి ఏ ప్రాంతాల్లో అయితే అతని ట్రైబల్ ప్రాంతాల్లో మూడు ప్రాంతాల మీద మీరు తో ప్రకటించిన ప్రతి ఒక్క గిడని ప్రభావ తీరు పేరు ప్రతి గిడ మీరు దీవించి ఆశ్రదించండి మీకు నూతనైన జ్ఞాన బిడ్డలకు అనుగించండి మీరు అనుగ్రహించిన నీకు అన్నా ప్రభావం నమ్ముతున్నాం ప్రభావా ప్రార్థన ప్రతి చోట మీరు స్వస్థ ఇచ్చినారు మీరు అద్భుతాలు చేసినా నీకు నీకు అన్నా ఇస్తాయా కృతజ్ఞతలు అర్పించకుండా మీరు విశేషమైన కార్యాలు చేస్తున్నారు మీరు మా ఎందుం ప్రభావ వెనుకంట అద్భుతాలు చేస్తున్న నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు స్థోత్రం ప్రభా ప్రతి ఒక్క బిడ రక్షణ మార్గం రావాలి విన్నా ప్రతి వాక్యం హృదయంలో కార్యశుద్ధి కలుగు చేయాలి విత్తనంగా నాటుకోవాలా అది చెట్టి ఫలించు కావాల అనేకలు గొప్ప గొప్ప సేవకులు ఆ ప్రాంతం నుంచి రావాల ప్రభావా అనేక జీవితాల విశ్వాసం మీరు పుట్టించు ప్రభావాల జీతాలు మీరు కార్యాలు జరిగించమని ప్రాభిష్టమైన నా దేవ నా ప్రభావ నీకు వందాలేసయ్య ఒక వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ప్రభావ ప్రతి బిడ్డని మీరు క్షమించండి మీకు కనికరిని చూపించండి ఆ కలివరి సెల్ లో కూడా మీరు చూపిన ప్రేమను జ్ఞాపనం చేసుకోండి ఒక చూపించి మనకు ఆదిష్టం ఒక ఆత్మకు నచించిపోతే సృష్టి మొత్తం మీది ప్రోవా నండి తీసుకువడు మనుషులు పోరు భయంకరంగా శోధిస్తున్న ప్రభావడు బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా నా తన వాళ్ళ ఆత్మను బోషిస్తుంది నా తనని మనం క్షమించండి కనికరిని చూపించాలి ప్రోభ అందరూ మీరే స్వస్థపర్చే దేవుడు వాళ్ళు తెలుసుకోవాలని సహాయపడండి ఈ లోకం ఆధారపడుతుంది ప్రాక్సిన్ మీద ఆధారపడుతుంది ప్రోభ ఆ వ్యాక్సిన్ ఏ న్యూట్రలైజ్ కావాలా అది ఎవరు బాడీలో కూడా హానించడానికి వ్యాక్సిన్ ఏ సీకరిస్తున్నారో నీకు ఆజ్ఞాపిస్తున్నాను నా దేవ మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రతి ఒక్క బిడ ప్రభా మీ నుంచి స్వస్థత పొందుకోవాలా ప్రభావ నా తల్లి మీ మీద ఆధారపడి జీవించాలని ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి ఆకర్షించకపోతే ఎవరు కూడా మీ దగ్గర రాలేరు ప్రభా ఆయన ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వ్యాక్సిన్ బారించే మనుషులు కాపాడండి గొప్ప జనాన్ని కాపాడండి మీ చూపించండి ప్రభావ రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉంటే ప్రభావ మేము అది మేము చూడగలుగుతున్నాం మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రాబ్ మేము ఎట్లా జీవించాలా ఏ రీతి వెళ్లాలా ప్రభు మేమో చూపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు వాక్య ప్రకారంగా నా తనని నీకు వంద వాక్యాన్ని పట్టుకొని ముందు కొనసాగించుకోవాలి అది క్రియరూపంగా మా జీవితాలు అవలంబరిచుకోవాలా నా తనని మీ విశ్వాసం దాన్ని తగిన ఫలం మేము పొందుకోవాలా అనేక మీ నా దేవ నా ప్రభావికు వందాలి సయ ప్రతి ఒక్క వేట జీవితాలు మీరు కార్యం ఎంతో మంది సేవకులు ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరి సర్వసత్యం మీకు రావాలి అబద్ధ బోధించి మతపరమైన జీవితించి వాళ్ళంతా ఈ రోజు ప్రభావాలు మతపరంగా ప్రకటిస్తూ ప్రభావ మనుషులు మబ్బ పెడుతున్నారు ప్రభా నా తన ఆచారవర్దం జీవితంలో నడిపిస్తున్నారు కనికరించిన ప్రభుత్వం కృపజూపించని వాళ్ళ ఆత్మీయ తల్లిప్పండి ఆ మొదటి ప్రేమ మొదటి క్రియ వాళ్ళు చేయాలే వాళ్ళు ఏ స్థితిలో పడిపోయినా తిరిగి ఆ మొదటి క్రియను చేయాలా ప్రతి సంఘాన్ని మీరు ప్రేరేపించండి ప్రతి సంఘాన్ని మీరు విజ్జీవింపచేయండి ప్రభావ నా తండ్రి అబద్ధాల నుంచి వాళ్ళు బయటికి రావాలా కాంక్రీస్ నుంచి గొప్ప సేవకులు రావాలా అనేక శిష్యులుగా తయారు కావాలి ప్రభావ ఈ లోకాల భూతాల కింద లేసే గొప్ప సేకులు దేవాలా మా దేశం కెళ్ళి ప్రతి సంఘం లేవాలే ప్రభావ అలాంటి కృపను ప్రతి ఒక్క విడుగుదాన్ని ఆ రీతిగా సంఘం తయారు చేయాలి మనుషులు ప్రవా తను ఇచ్చిన హీలింగ్ టిప్స్ ప్రతి సంఘానికి అనుగరించుకుని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందలైన ప్రతి దశలో మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాల మాకు ఆరోగ్యాలు ఇచ్చిన నీకు వంద ఆరోగ్యం జాగ్రత్తని కాపాడుకోవాలా మా శరీరం ప్రభావ నా తను ఇసుకృషించిపోతాను మీరు బలపరచేదేవుడు ప్రవా మా ఒక అంతరంగ పురుషుడు ప్రవ ఓ దేవ ఇసుక బలపరచబడాల ప్రవా ఓ ప్రకరమైన జీవితం బలహీనపరచబడాల ప్రవా నా తన వంటి మీరు షేర్చుకోవాలి ఆ మా అంతరంగా కూర్చొని ఒక ఆత్మీయతలు చెప్పిన ప్రభావ ఆత్మీయ ప్రపంచంలో ప్రభావం అడుగు పెట్టాలా ప్రభావ పరలోకపు దర్శనం చూడాలా పరలోకపు మీతో పాటు మేము సంభాషించాలా ప్రభ ఓ ప్రభా తిగిరి లోకానికి వచ్చే ప్రభావ మళ్ళీ మీ యొక్క మేము అమలు పరచాలా మీరు చెప్పిన వాక్యం అమలు పరచాలా అలాంటి ఆత్మీయమైన ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాలా అలాంటి అభిషేకం అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఆ రీతి ముందుకు పోవాలా నా దేవ ఇసు ప్రవ త భయంకరమైన కాలం ప్రభావా నాకంటి కోరుల మధ్యలో ప్రవా ఒక్కరి జనుల మధ్యనే ఉన్నాం ప్రభావ మీ జీవవాక్యాన్ని పట్టుకున్నాం మీ వెలుగు మేము ప్రకటించే వారిలాగా మీ లోక మమ్మలు మీరు ప్రకటించాలా ప్రవ్వా నాకన్ని నీకు వంద అనేక మీ చెంత అలాంటి సేవ జీవితంలో నడిపించండి ప్రవ్వా ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడమన్నారు అది ఎంతో కష్టకరమైన అయినా కానీ ప్రభావ మేము మీరు సహాయపడండి మేము నడిపించండి ప్రవ్వా మీరు నడిపించే దేవుడు ప్రభావ మీ అస్తం నడిపించండి ఏ దశలో మేము ఏ రీతి ముందుకెళ్ళాలో మార్గం చూపించండి ప్రతి దశలో మీ మీద ఆధారపడి మేము జీవించి ముందుకు పోయి బిడలుగా తయారు చేయండి మా సొంత తలంపులు సొంత గానీ కొట్టిపోయిన ప్రభావ ఈ పనికిరైన ప్రోవా మమ్మల్ని మీకు సమర్పించుకుని మా ప్రవర్తన అంతటి మీ తండ్రిని అధికారానికి మీరు లోబడుతున్నాం ప్రభావ మీరే మాకు చేపెట్టి మీ ఆలోచించి మేము నడిపించండి నా తండ్రి నా దేవానికి వన్నాలి సుప్రభా మీరాక బహు తొరిగి ఉంది ప్రభావ అనికులు సిద్ధపరచాల ప్రభ ఇంత లోకం అంతా యథావిధిగా జీవిస్తుంది నా తండ్రి నిర్లక్ష్యంగా జీవిస్తుంది ప్రభావం అమాంతంగా వచ్చి పయన పడితే ఏ రీతిగా తిరుగు ప్రభా స్పందించిన స్థితిలో ఉన్నారు నా తండ్రి సుప్రభ కనికరించండి వాళ్ళు నేను కొల్పండి ప్రభావ రెండు వేల తాకాని పడిపోయిన సేవకులు ఇవ్వాలా ప్రభావి కొరికి సేవ చేయాలి నూతనగా అభిషేకించి వాడుకోండి ప్రభావ మీ నేర్తిక ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాల ప్రభావ మా జ్ఞానం అనుగ్రించండి ఓ ప్రభావత ఇసుక్ర ప్రతి దశలో ప్రభావ మీ వాక్కులు మీ వాక్యాన్ని సిద్ధపరచని ప్రభావ నాయన ఇసుక మీకు అంగీకారంగా మేము జీవించాలా సమస్త ప్రవర్తనలు మీ జాగ్రత్తగా మీ కొరికి జీవించాలా నేను మహమపరచాలా అంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని గ్రూప్ లో ప్రతి బేదీస్తారు కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ ప్రతి బిడల చుట్టూ కంచ దృష్టి నుంచి తప్పించండి వాళ్ళ కుటుంబాలను ప్రతి అవసరాలకు మీరు తీర్చని ప్రభావ ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం బిడలన గురించి మీ జీవించే బిడ్డలుగా తయారు చేయని ప్రభావ విశ్వాసంలో నమ్మకంగా చివరి వరకు నమ్మకంగా మీ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభా మీకు జీవించాలా ప్రభావ విశ్వాసంతోనే ప్రభు ముందుకు సాగిపోవాలా అలాంటి ఆత్మీయుల జీవితంలో ప్రతి బిడ్డలు బలపరచండి ఈ శ్రమల మేము ప్రభావ ఎవరు ప్రభు ఈ శ్రమల వల్ల కదిలింపబడకుండా ఒకవేళ సైతాన్ని శోధన చేసి వాడి చెరపను కూడా పోకున్న ప్రభావ ప్రతి కాచి కాపాడండి కంచి పెట్టండి ప్రభావ దుష్టుడు ప్రభు భయం చిత్ర విధిస్తున్నారు మనుషుల్ని కుటుంబాల మీద పడుతుంది ఒక ప్రభ ఎంతో భయంకరం శోధిస్తుంది కానీ ఏ దేశంలో వచ్చినా కానీ ప్రభావ ఉదయం మేము భయపడడం ప్రభు ఎందుకంటే వాడి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ఆ అధికార మీరు మాయబడి మేము వాడుకోవాలి మీద తైతన్ శక్తి మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రభావం వాడుకొని మైంపచ్చాలా ప్రభావ అమాంతంగా ఉప్పదం వచ్చినా కానీ భయపడడం ప్రభు ఎందుకంటే మీరు ఆ వాక్యంలో నేను సంపూర్ణంగా స్థిరపడి జీవించాలా కొన్ని గద్దించాలా ముందుకు సాగి వెళ్ళిపోవాలి ప్రభా అలాంటి సేవ జీవితంలో అందరూ నడిపించాలంటే విశ్వాస సహితమైన ఆత్మీయమైన ప్రపంచం మేము అందరం అడుగు పెట్టాలన్న నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకొని మీరు ఆ కొరకు మనందరినీ త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిషత్ నామూన ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మీకు బనాలు అయినా తిరుగుదేవుడు మీకు తయారు నేను కృష్ణకాలం అంటే సిద్ధంగా కాపాడేందుకు మీకు ఎంత బనాలు అయినా విద్య మీరు నడిపిస్తున్నా కాచి కాపాడడానికి మీకు మనం ప్రభావం అడుగు అడుగులు మీరు మాకు సహాయక నటిస్తున్నందుకు మీకు ఎంత బంగనాలు ప్రభావం మీతో నీ యొక్క స్వరం నాశనం మీ తనలో కొత్త దర్శనాన్ని మాకు దయచేయండి తనలోకొక్క తన మంది అయితే తన మంది మాకు దయపరచండి వాటిని గ్రహించాలా అనేట్ల మేము చూపించాలా గో ప్రభు అటువంటి అటువంటి మళ్ళీ అభిషేకం మాకు అందరు చేయాలి మేము ఎక్కడెక్కడ తగ్గిపోతున్నాం అని చూపించమంటే ఆర్థిస్తున్నాం పంపులు తగ్గి సాగిపోదాం అని పావులు భక్తులు ప్రభు మనని మారితే ఉండలా ముందు పొలాన్ని నటించి సిద్ధపరచాలి తల్లి మా శలా ఉన్నాను మా ప్రాణాలను మేము ప్రేమించకుండా ప్రభుత్వం ప్రేమించే బిడ్డలుగా తయారు చేయండి అడుగు అడుగు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆశ్చర్యాలను ఛోదించుకోవాలి సమస్యలను ఛేదించుకొని ముందు పోవాల భాగ్యాలను గరించమని ప్రార్థిస్తున్నాం ప్రకటించాల ప్రభుత్వం కాకుండా ముందు పోాలి నడిపించండి నేను స్థానాన్ని ప్రార్థిస్తుండగా మా ప్రాంతంలో చేరిన నమ్ముతున్నాం ప్రభుత్వం అందరినీ స్వస్థపరచండి కాపాడండి దాన్ని వాపస్ వెళ్ళిపోయింది ప్రభావస్థాయి బట్టి మీకు మనుషులు శ్రమంగా డబ్బులు సంపాదించారు ప్రభావ స్వారి తలంపులను చార్మార్జ్ చేయమని ప్రార్థిస్తున్నాను అయితే మంచి దాన్ని గ్రహించి తల్లి బాధితున్నారు వ్యాక్సిన్స్ రానిపడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభావాల తండ్రి వాదన వాళ్ళు అందరూ ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా విజయవాడ ప్రభావం సర్జరీ లేకుండా బయటకు తీసుకొచ్చినందుకు మీకు వదనాలైన సైతాన్ని రోడ్డు పండుగస్ వదనాలే వదనాలైన కృపెస్ అవుతాయండి చక్రవర్తిని మీద సంపన్న స్వస్థపరచుతాము తన జీవితంలో ఫలాన్ని తీసుకుంటామంటే ఆదేశాం గొప్ప గొప్ప సాక్షిని తన గర్భంలో నుంచి తీసుకుంటాం అంతా ఆధృష్ణం ప్రభుత్వం తన భార్య గుట్టని స్వస్థపరచండి ఇద్దరిని స్వస్థపరచండి తన తల్లి గురణ పాపపరచండి అయినా తన పరిచర్ని అభివృద్ధి పరచండి ఇలాంటి చింత నడిపించే సేవ నడిపించామంతా ఆధిస్తున్నాం అయినా ఇది మంత్రి సంచేతం నడిపించండి నేను ప్రతి పనిలో విజయం వర్గించి సురక్షితంగా సమాధానం నడిపిస్తూ మనందరికి సదాకాలంతో రికార్డింగ్ ఇంకా వేరే ఏమవుతుంది సాక్షణ వరకు